అసలేం జరిగిందంటే నలభై మూడవ అధ్యాయం పివి గారి ఎగిరే గుర్రం పంతొమ్మిది వందల తొంభై రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో నేను రూపకల్పన చేసిన సంస్కరణల గురించి వివరించాను మరికొంతమంది అధికారులు సంబంధిత మంత్రులు కూడా ఉన్నారు నా ప్రమేయం లేకుండానే మర్నాడు పత్రికల్లో ఈ సంస్కరణల గురించి వాటి లక్ష్యం గురించి భారీగా వార్తలు వచ్చాయి ఆశ్చర్యపోయాను ఆ సంస్కరణలు జీవోల రూపంలో కార్యరూపం దాల్చే లోపల నాలుగైదు సార్లైనా ఆ సంస్కరణలకి సానుకూలంగా పత్రికల్లో విస్తృతంగా వార్తలు వచ్చాయి వార్తలన్నీ ముఖ్యమంత్రి ప్రతిష్టను పెంచేవే పత్రికా సంబంధాల విషయంలో ఈ ముఖ్యమంత్రి సామర్థ్యం ఏమిటో తెలుస్తోంది ఒకరోజు ఆ వార్తలు చదువుతుంటే నా మనసు వెనక్కి నేను పీవీ గారి దగ్గర పనిచేసిన రోజుల్లోకి వెళ్ళిపోయాను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై కాలంలో మన దేశం భయంకరమైన ఆర్థిక దుస్థితిని ఎదుర్కొంది ఎంత తీవ్రమైన స్థితి అంటే మన బంగారం నిల్వలని ఇంగ్లాండ్లో తాకట్టు పెట్టాల్సి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ప్రధానమంత్రిగా వచ్చిన పివి నరసింహారావు ప్రపంచీకరణ సరళీకరణ వంటి ఆర్థిక విధానాలతో ఒక్కసారిగా దేశీయ ఆర్థిక వ్యవస్థ దశని దిశని మార్చేశారు కుదువు పెట్టిన బంగారం విడిపించారు ఐదేళ్లలో భారతదేశాన్ని ప్రపంచమంతా దిగ్భ్రాంతి చెందేలా మహోన్నతమైన పురోగమన పథంలోకి నడిపించారు కానీ మన దేశంలో మాత్రం ఆ మేధావికి రాజనీతివేత్తకి రావాల్సిన గుర్తింపు రాలేదు నేను ప్రధానమంత్రి పీవీ గారి దగ్గర పత్రికా వ్యవహారాల సలహాదారుగా పంతొమ్మిది మేలో చేరాను ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల సమాచార శాఖ కమిషనర్గా పనిచేసిన అనుభవం ఉంది కనుక పత్రికల వ్యవహారాలు చూడటం పెద్ద కష్టం కాదనుకున్నాను కానీ క్రమంగా నాకు అర్థమవుతూ వచ్చింది ఢిల్లీలో పత్రికా వ్యవహారాల నిర్వహణ అంత సులభం కాదు అసాధ్యం కూడా కాదు కానీ నాకు ప్రధాన సమస్య ప్రధానమంత్రితోనే సమాజంలో ఎలాంటి వృత్తిలో ఉండే వృత్తి యొక్క ఎదుగుదల పత్రికల మీద ఆధారపడి లేదు సైంటిస్టులు డాక్టర్లు టీచర్లు ఇలా ఏ వృత్తిలో వాళ్ళు పత్రికల చుట్టూ తిరగరు కానీ రాజకీయ నాయకుల కూడా పత్రికల మీద ఆధారపడి ఉంది ఇది కనిపెట్టిన ప్రతి రాజకీయ నాయకుడు తన తన స్థాయికి తగినట్లు పత్రికల వాళ్లతో సత్సంబంధాలు నడపాలని ప్రయత్నిస్తూనే ఉంటారు ఇది ఇటీవల దశాబ్దంలో బాగా పెరిగింది పత్రికా సంబంధాలు రాజకీయ నాయకుల ప్రాధాన్యత ఒకటి కాంగ్రెస్ పార్టీలో నాయకులు సీతారాం కేసరి అర్జున్ సింగ్ జగదీష్ టైట్లర్ రజేష్ పైలట్ ఇలాంటి చాలామంది కాంగ్రెస్ నాయకులకి పత్రికల వాళ్లతో అద్భుతమైన సంబంధాలు ఉండేవి కానీ వీళ్ళందరికీ విరుద్ధంగా ఉండేది టీవీ గారి మనస్త పత్రికల వారిని దగ్గరకు తీసుకుని మచ్చిక చేసుకోవాలనే విధానాన్ని ఆయన నమ్మేవారు కాదు పెద్ద పెద్ద పత్రికల సంపాదకుల్ని సైతం ఆయన తనకు తానుగా ఏనాడు అల్పాహారానికో విందుకో ఆహ్వానించి ఏరగారు అవసరమేముందయ్యా వాళ్ల పని వాళ్ళు చేయడానికి మనం ఇంత హడావిడి చేయాలా మనం ఏమైనా తప్పులు చేస్తున్నామా వాటిని కప్పిపుచ్చుకోవడం కోసం పత్రికలను ఆకట్టుకోవడానికి ఇలా ఉండేది ఆయన వాదన నా దగ్గరకు వచ్చే సీనియర్ జర్నలిస్టులు చాలామంది నాకు సలహా ఇస్తుండేవారు మీ ప్రధానమంత్రికి చెప్పండి పత్రికలలో మంచి కవరేజ్ రావాలంటే ఆయన కొంచెం మాతో మాట్లాడుతూ ఉండాలి వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు బాగా అర్థమైంది అయితే టీవీ గారి ఆలోచన సిద్ధాంతపరంగా సరైనది ఎవరి వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి పత్రికలకు ప్రధానమంత్రి స్వయంగా చెప్పాల్సిన విషయాలంటే చెప్తారు లేదంటే ప్రసార శాఖ మంత్రి ఎలాగూ పత్రికలతో సంబంధాలు సాగిస్తూనే ఉంటారు ప్రతి మాట్లాడుతూనే ఉంటారు ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి పత్రికా వ్యవహారాల సలహాదారుగా పనిచేసిన హెచ్వై శారదా ప్రసాద్ గారితో మాట్లాడాను కొంతమంది సీనియర్ సంపాదకులతో కూడా మాట్లాడాక నాకు ఒక విషయం స్పష్టమైంది పత్రికా రంగంలో చాలా మార్పులు వచ్చేసాయి పీవీ గారి ముందు రోజుల్లో ప్రధానమంత్రులకి కొందరు సంపాదకులంటే ఇష్టం వాళ్ళకిచ్చే ప్రాధాన్యత వేరుగా ఉండేది లేదా ఎవరెవరు మనకు అవసరం అనుకుంటే వాళ్ళని ప్రధాని తరఫు వాళ్ళు బాగా చూసుకునేవాళ్ళు అప్పుడప్పుడు ప్రధానితో కల్పించి మాట్లాడించేవాళ్ళు ఈ సాంప్రదాయాన్ని మిగతా కాంగ్రెస్ నాయకులంతా ఇందిరాగాంధీ కాలం నుంచి కొనసాగిస్తూనే ఉన్నారు కొంత ఇందిరాగాంధీ ప్రతిష్ఠ కోసం కొంత తమ సంత ప్రతిష్ట కోసం ఫలితంగా జర్నలిస్టుల విలువల్లో చాలా మార్పులు వచ్చేసాయి ఈ వరబడికి విరుద్ధంగా ఆలోచించే వ్యక్తి అకస్మాత్తుగా ప్రధానమంత్రి కావడం జరిగింది ప్రధానమంత్రి కాకముందు అయ్యాక కూడా ఆయన ధోరణి ఉండేది ప్రధాని కావడానికి ముందు ఒకటిన్నర దశాబ్దాలుగా ఢిల్లీలోనే ఉన్న జర్నలిస్టులతో ఆయనకి సన్నిహితులమని చెప్పుకోదగిన వాళ్ళు ఎవరూ లేరు ఒక్క కళ్యాణి శంకర్ తప్ప కళ్యాణి శంకర్ హైదరాబాద్లో కూడా పనిచేసి ఉన్నారు ఢిల్లీలో ఏ సమయంలోనైనా ప్రధానమంత్రి పీవీ నరసింహారావు గారి ఇంట్లోకి చొరవగా వెళ్లగలిగినంతటి సాన్నిహిత్యం ఆమెకు ఉండేది అలాంటి కళ్యాణి శంకర్కి సైతం ఆయన ప్రధానమంత్రి అయిన వెంటనే ప్రత్యేక ఇంటర్వ్యూ లభించలేదు నేను చాలాసార్లు పీవీ గారికి నర్స చెప్పాలని ప్రయత్నించేవాడిని నాలుగైదు సార్లు ప్రయత్నిస్తే ఏదో ఒక బీబీసీకో మరో వార్తా సంస్థకో ఒక ఇంటర్వ్యూ ఇచ్చేవారు అతి తక్కువ వ్యవధిలో కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో నేను ఇప్పించగలిగిన ఒకే ఒక ఇంటర్వ్యూ ఈనాడు న్యూస్ టైమ్ పత్రికల సీనియర్ జర్నలిస్ట్ రామానుజన్కి ఇచ్చింది ప్రధానమంత్రి హోదాలో పీవీ నిర్వహించిన అధికారిక పత్రికా సమావేశాల సంఖ్య ఆ ఐదేళ్లలో మొదటిది పంతొమ్మిది నేను చేరిన కొత్తలో పట్టుబడితే నన్ను నిరాశపరచలేక తొలి వార్షికోత్సవం సందర్భంగా ఆయన పాల్గొన్నది విదేశీ పర్యటనలకు వెళ్ళి వచ్చేటప్పుడు మాత్రం విమానంలోనే పత్రికల వారితో సమావేశం ఎందుకు పత్రికల వాళ్ళని దూరంగా ఉంచుతున్నారు తరచుగా మీరెందుకు వాళ్ళతో సంభాషించడానికి ఇష్టపడరు ఈ ప్రజాస్వామ్యంలో పత్రికల వాళ్ళని దూరంగా ఉంచితే మనకి నష్టం కదా ఇలాంటి ప్రశ్నలని నేను పీవీ గారికి అప్పుడప్పుడు ఆయన ఏమైనా ఇంటర్వ్యూలకు నో అన్నప్పుడల్లా చూపిస్తుండేవాడిని ఒకసారి జీకే రెడ్డి స్మారక అవార్డుని ఇండియా టుడేకి చెందిన అరుణ్ పురీకి బహుకరించే సందర్భం వచ్చింది ఆ కార్యక్రమాని ఏటా కాంగ్రెస్ నాయకుడు టి సుబ్బ్రరామిరెడ్డి నిర్వహిస్తూ ఉంటారు ఆ అవార్డు బహుకరణని పీవీ గారి చేతుల మీదుగా చేయించాలని సుబ్బిరామిరెడ్డి పొత్తుబట్టి అభ్యర్థిస్తే పీవీ గారిని ఒప్పించాను కార్యక్రమం ప్రధాని క్యాంప్ ఆఫీస్ ఆవరణలో జరిగింది అక్కడికి వెళుతూ వెళ్తూ కూడా మీడియాని మీరు కొంచెం పట్టించుకోవడం లేదనే అభిప్రాయం మీడియాలో ఉందని నాకు అనిపిస్తోంది అన్నాను ఆయన తన సహరణలో తల పంకించారు మరో రెండు నిమిషాల్లో అవార్డు కార్యక్రమంలో ఉన్నాం అరుణ్ పూరికి అవార్డు ప్రదానం చేశాక నా ప్రశ్నకి జవాబా అన్నట్టుగా పీవీ మాట్లాడుతూ అన్నారు నేను ఎప్పుడు నా సహరాజకీయ నాయకులకు చెప్తూ ఉంటాను పత్రికల వాళ్ళతో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం ఎందుకంటే ఏం రాయాలనుకుంటున్నారో వాళ్ళు ముందే నిర్ణయించుకుంటారు అందువల్ల మనం ఎన్ని చెప్పినా ఏం చెప్పినా చివరికి వాళ్ళు రాయాలనుకున్నదే రాస్తారు నలభై ఏళ్ల అనుభవం ఆయన కూడా ఒక జర్నలిస్టే ఒకప్పుడు ఆయన కూడా పత్రికలకు రాస్తుండేవారు ఎక్కడన్నా విందులోనూ పరిమిత సమావేశాల్లోనూ పాత్రికేయులు ఎవరన్నా ఎదురుబడి ప్రశ్నలు వేసినా జవాబు దాటవేయటమే ఆయన నైజం ఒకసారి ఆయన ఏదో విదేశీ పర్యటనకు వెళ్తున్నారు ప్రధాని విదేశీ పర్యటనకు వెళ్ళేటప్పుడు ఆంధ్రప్రదేశ్ భవన్కి వెనకాల ఉన్న హైదరాబాద్ హౌస్లో లాంఛన ప్రాయంగా వీడ్కోలు కార్యక్రమం జరుగుతూ ఉండేది దీనికి అందరు సీనియర్ దౌత్యవేత్తలు సీనియర్ సంపాదకులు పారిశ్రామిక వాణిజ్య మండల ప్రతినిధులు తదితరులు హాజరవుతారు ప్రధానమంత్రి స్వయంగా ఆయా అతిథుల ముందుకు వెళ్లి కరిచాలనం చేస్తారు ఆ అతిథి బెస్ట్ ఆఫ్ లక్ మీరు విజయంతో తిరిగి రావాలి అనో ఇలా ఏవో శుభాకాంక్షలు చెప్తారు ఒక సీనియర్ సంపాదకుడు ఈ అవకాశాన్ని ఎలాగైనా వాడుకొని ఒక వార్త సేకరించాలనుకున్నాడు తన దగ్గరికి ప్రధానమంత్రి రాగానే కరచాలనం చేస్తూ ఆయన అడిగాడు మండల కమిషన్ నివేదికని అమలు చేసి తీరాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే మీరు వ్యవధి కావాలని అడిగారే ఎందుకు ఎప్పటికైనా అమలు చేయాల్సిందే కదా పీవీ ఆగిపోయారు అటు ఇటు ఉన్నవాళ్ళంతా ఉత్కంఠతో చూస్తున్నారు పీవీ ఏం చెప్తారు గడువు పూర్తయ్యే లోపల అమలు చేస్తామంటారా న్యాయపరమైన చిక్కులను అధ్యయనం చేస్తామంటారా రాజ్యాంగ దృక్పథంలోంచి పరీక్షించడానికి ఓ కమిటీ వేస్తామంటారా సుప్రీంకోర్టులో మరో రివిజన్ పిటిషన్ వేస్తామంటారా ఎంత గొప్ప అవకాశం ఇంటర్వ్యూలు అడిగితే సమయం లేదని చెప్పే ప్రధానమంత్రి ఇప్పుడు జవాబు చెప్పకుండా ఎలా పారిపోతాడు దొరికాళలే అని ఆ సంపాదకులు భావించి ఉండవచ్చు పీవీ గారు మెడలో కండువా సవరించుకున్నారు చిరునవ్వు నవ్వారు పెదిమ విప్పారు ఒక విషయం చెప్పన చెప్పండి చెప్పండి ఆ సంపాదకులు ఉత్కంఠతో అన్నారు ఒక వ్యక్తిని నేరస్తుడిగా రాజుగారు నిర్ణయించారు ఉరిశిక్ష విధించారు చివరి కోరిక ఏమిటో కోరుకోమన్నారు అతను నాకు ఆరు మాసాలు గడివిస్తే తమరికి ఎగిరే గుర్రం తయారు చేసి ఇస్తాను ప్రభు అన్నాడు రాజుగారు అంగీకరించారు జైల్లోకి వెళ్ళాక తోటి ఖైదీ అడిగాడు ఆరు మాసాల తర్వాత అయినా ఉరిశిక్ష తప్పదు కదా అలా ఎందుకు చెప్పావు అతను ఏం జవాబు చెప్పాడంటే ఆరు మాసాల తర్వాత ఎవరుంటారో ఎవరుండర ఏం జరుగుతుందో ఒకవేళ నేను ఎగిరే గుర్రాన్ని కూడా తయారు చేస్తాను ఏమో ఇలా చెబుతూ ప్రధానమంత్రికి వెళ్ళిపోయారు ఆ సంపాదకుడు అలా చూస్తూ ఉండిపోయాడు ఈ సంఘటనని మర్నాడు దా హిందూ పత్రికలో వార్తగా రాసుకున్నారు ఇలాంటి సంఘటనలు క్రమంగా పత్రికల వారిలో ప్రధానమంత్రి పివి మేధస్సు పట్ల రాజనీతిజ్ఞత పట్ల కలిగించాల్సినంత గౌరవాన్ని సదాభిప్రాయాన్ని కలిగించలేకపోయాయి దీనికి తోడు పార్టీలో తాను అధికారంలోకి వచ్చాక కూడా తనదంటూ ఒక వర్గాన్ని ప్రోత్సహించే ప్రయత్నం ఆయన చేయలేదు తనకు ఎవరి మీద అభిమానమో ఎవరి మీద దురభిమానమో పార్టీ నాయకులకు ఎవ్వరికీ తెలియనిచ్చేవారు కాదు దీంతో పార్టీ నాయకుల్లో మొదట్లో ఆయన్ని అభిమానించిన వారు సైతం క్రమంగా దూరం అవుతూ వచ్చారు మొత్తం మీద మీడియాని ఆకట్టుకోవాలనే తత్వం పీవీ గారిలో లేకపోవడం పార్టీలోని ఆయన ప్రత్యర్థులకు చాలా అవకాశం ఇచ్చింది ముఖ్యంగా అయోధ్యలో బాబ్రీ మసీద్ కూలిపోయిన ఘటన స్వతంత్ర పరిణామాల విషయంలో దీని ప్రభావం మీడియా మీద బాగా పడింది అన్ని పత్రికల్లోనూ పీవీకి ప్రతికూల వార్తలే అర్జున్ సింగ్ వంటి వాళ్లకు మీడియా మిత్రులకు కొలవలేదు తమను పట్టించుకున్న నాయకులు మంత్రులు ఏం చెప్తున్నారన్నదే పత్రికల వాళ్ళకి పట్టేది ప్రధానికి మీడియా సలహాదారుగా నాకు పరిమితులుంటాయి రాజకీయ నాయకుల స్థాయిలో సన్మానాలు నేను చేయలేను అయినా చేయి చాలా చేశాం ఎన్ని చేసినా మౌలికంగా పీవీ పట్ల పత్రికల అభిప్రాయాన్ని ఇతర కాంగ్రెస్ నాయకులు ప్రభావితం చేసిన విధంగా చేయలేము ఆ పని పీవీకి అభిమానులైన పార్టీ నాయకులే చేయాలి కానీ పీవీ అభిమానులు ఎవరు మంత్రివర్గ నిర్మాణం జరిగిన మంత్రివర్గంలో మార్పులు చేసిన ముఖ్య సందర్భాలకు ప్రసంగాలు కావలసి వచ్చిన పీవి ఒంటరిగా తన గదిలో కంప్యూటర్ ముందు కూర్చుని స్వయంగా తయారు చేసుకునేవారు ఎవరి మీద ఆధారపడేవారు కాదు నేను వెళ్లిన కొత్తలో ఏదో ఒక సమావేశానికి ప్రధాని ప్రసంగం తయారు చేయమన్నారు అద్భుతంగా చేశాను అనుకున్నాను తీరా ఆ వేదిక మీద మైక్ ముందు ప్రధాని ఆ ప్రసంగం చేసినప్పుడు చూస్తే ప్రారంభంలో అధ్యక్ష సోదర సోదరి అన్న పదాలు చివరిలో జైహింద్ అన్న పదాలు నేను రాసినట్లే ఉన్నాయి కానీ మధ్యలో విషయమంతా మారిపోయింది ఆయనే స్వయంగా మార్చుకున్నారు భారతీయ పాత్రికేయులు కొందరు ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించేవారంటే ఇద్దరు ముగ్గురు సీనియర్ జర్నలిస్టులు కొందరు కాంగ్రెస్ నాయకుల ప్రోత్సాహంతో తెలుగు పత్రికల జర్నలిస్టులు చుట్టూ తిరిగి పీవీ గారి గతంలోంచి ప్రతికూల విషయాలను తగితీసే ప్రయత్నాలు చేసేవారు పీవీ ఏనాడు ఏ పత్రిక గురించి ఏ ఒక్క పాత్రికేయుడు గురించి ఒక్క ప్రతికూల వాక్యం కూడా మాట్లాడలేదు కానీ భారతీయ పత్రికలు పాత్రికేయుల మద్దతు గెలుచుకోవడం కోసం ప్రత్యేక ప్రయత్నాలు చేయాలని కాని చేయించాలని గాని ఆయన భావించను ఫలితం దేశ భవిష్యత్తును కాపాడిన అసాధారణ మేధావి రాజనీతి వేత్తకి భారతీయుల దృష్టిలో రావాల్సిన ప్రతిష్టత లేదు